మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ యేసుక్రీస్తు ప్రభు తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులనైనా నీకు స్తోత్రములు ప్రభ గడిచిన కాలం ఈ దినం వరకు దేవ తండ్రి ప్రభ్వాని కృపలోనైనా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు దేవ దివారాత్రములు తండ్రి ప్రభ్వా కంటి పాప కాచి కాపాడి ఈ దినంకు కూడా తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు పగలు ఎండ దెబ్బ నుంచి రాత్రి వెన్నెల దెబ్బ నుంచి చీకటిలో నాశన నాశనకరమైన ఏ తెగులునైనా ఏ అపాయమునైనా తండ్రి మా దరి చేరకుండా ప్రభ ప్రతి విషయంలో దేవ మీరు మాకు తోడుగా ఉంటూ ప్రతి విషయంలో మీరు మాకు సహాయకులుగా ఉంటూ నడిపిస్తున్నందుకు దేవ నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామంలో ఉంటారు అక్కడ వారి మధ్య మీరు ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆ రీతిగానే దేవ మా మధ్యలో ఉండండి తండ్రి పరిశుద్ధాత్ముడు ఆయన నీ నడిపింపు అభిషేకం నీ యొక్క సహాయం మాకు దయచేయండి ఇదిగో నా దేవ నా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందండి వాక్యం ద్వారా తండ్రి మీ ద్వారా మీరు మాతో మాట్లాడండి మేము వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు దేవ సాత్వికముతో తండ్రిని వాక్యాన్ని అంగీకరించే హృదయము ఆ వాక్యానికి తగినట్టుగా మమ్మల్ని మార్చుకొని తండ్రి వాక్యానుసారమైన జీవితం దేవ మా అందరికీ దయచేయండి మాలో ఎవరిలో కూడా ఎలాంటి కఠినతనమున్నా తొలగించండి ఎలాంటి రాతి గుండు ఉన్నా తొలగించండి ప్రతి ఒక్కరికినైనా మాంసపు గుండె దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి ఎవరైతే ప్రియులు రాలేదా ప్రభ వాళ్ళందరినీ మీరు నడిపించండి దేవ అలాగే ప్రభా తండ్రి గొప్ప దేవ నీకు స్తోత్రములు దేవ దినములు చెడ్డవి కనుక సమయం పోనీ ఇక సద్వినియోగం చేసుకోమన్నావు అజ్ఞానుల వలేక జ్ఞానంతో నడుచుకోమన్నాం నీ చిత్తం ఏందోనైనా గ్రహించి మమ్మల్ని ముందుకు నడవమన్నావు దేవ మేమన్నా తండ్రి ఇంకా నైనా తండ్రి నీ చిత్తాన్ని గ్రహించని వారిగా మేము ఉంటే తండ్రినైనా నీ దృష్టికి మేమేమన్నా అజ్ఞానంలో నడుచుకుంటే అవివేకంలో ఉంటే మాకిచ్చిన సమయాన్ని తండ్రి దుర్వినియోగం చేస్తూ మేమేమన్నా ఉంటే తండ్రి మమ్మల్ని క్షమించండి మా అవిధేయతను క్షమించండి దేవ పరిశుద్ధాత్ కూడా తండ్రి వందనాలు స్తోత్రములు దేవా ఈ ఆరాధనలో ప్రభా మీరు మాకు తోడుగా ఉండండి సహాయకులుగా ఉండండి తండ్రి ఈ ఆరాధన అంతటినీ దేవా నీ నామానికి నీకు మహిమకరంగా జరుగుటకు నైనా మాకు దీపనకరంగా ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన ఉండుటకు మీరు సహాయము దించేమని మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సిస్టర్ ప్రెజల బ్రదర్ థ్యాంక్ యూ వాయిస్ నా వాయిస్ క్లియర్తున్నా బ్రదర్ వినిపిస్తుందన్నా ప్రైజ్ల రూపాయల పాట పాడతాను ఒకటి సరే సృష్టి తుమి హోం సరే సృష్టి రక్ష తుమి హోం కర్తేజుకో సాదర్ ప్రణా ే తేరే సరస్ృష్టి మాలిక తు సరస్ృష్టి రక్ష తుమితే తుజకో సాదర ప్రణమ గాే తేరే గుణగన్ Leu-ya-ah. <speaking in Spanish> Leu-ya-ah. सरसृष्टि को तेरा सहारा, सर संकट हमको बचाना तेरे हाथों में जीवन हमारा है अप राहों पर हमको चलाना सरसृष्टि के तेरा सहारा, सर संकट से हमको బచా తేరే హాత్ మే జీవన హారాకో చూ తేరి తుకి రచనా కరుణ తన మధన హారా తేరాకు చూనే నేనా తేరీ ఆ తి రచనా కరుణ తన మధన హారా తేరాకు చూనే నేనా Hallelujah a ah, Hallelujah ah, a ah, Hallelujah ah, a ah, Hallelujah ah, సరస్ృష్టి మాలిక తు హో సరస్ృష్టి రక్షా తుీతే తుజకో సాదర ప్రణా గాే తేరే గుణగా సరస్ృష్టి మాలిక తు సరృష్టి రక్షా తుీ హో Karte Tujhko Sagar Pranam, Gate Tere Gungan. Ah, Leluyah. Oh, ah, Leluyah. Ah, ah, Leluyah. Thank you, Bill. Thank you, Steve. Bucket is from now. పరిశుద్ధిడా ప్రేమ తండ్రి దేవాన్ని కొందనాలు తెలుస్తాం తండ్రి ఇంతమంది సమయం మాకు అనుగ్రహించడాన్ని కొందనాలు రాచా ప్రభు ఎస్ అయ్యా మరి పొద్దు నుంచి ప్రోడ కాచి కాపాడంతో కొందనాలు తండ్రి గొప్ప దేవా గొప్ప తండ్రి నేనేసే ప్రభా వాక్యం చెప్పబోతుండగా నేనేసే ప్రభా మాకు ఇంట్రెస్ట్ ని దయచేయమని ప్రభా అందరూ చవికి వినడానికి సాయం తీసామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ దిన దినాహారం మాకు దయచేయండి ప్రభా సొంత తలపులు కొట్టేసి ప్రభా నీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని ప్రభా ఈ వాక్యం చెప్తుండగా ప్రభా మరి నాకు శక్తిని జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తల్లి ప్రభ మాకు ఏ విధంగా అయితే సహాయపడ్డవో తల్లి ప్రభా దీని దినం మేమైతే నేర్చుకున్నామో తల్లి ప్రభా దీని దిన ఆహారం మాకు దయచేసినందుకు నీకు కొనుతాను ప్రభా వాక్యం తర్వాత బలపడుతూ వస్తున్నాం తల్లి ప్రభా ఎస్ వాక్యం చెప్పబోతుంది కదా నీ కృపాని ప్రేమ శక్తిని దయచేస్తారని ఏసు క్రీస్తు అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమ్మే రెండో తిమ్మతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడు నుంచి పది వరకు చూసుకుందాం సెకండ్ తిమోతి ఫస్ట్ చాప్టర్ త్రీ టు టెన్ వర్సెస్ రెండో తిమోతికి రాసిన పత్రిక పాలు ఇది పాల్ పాల్ భక్తులు పదమూడు పత్రికలు రాశారు అందులో ఇది పత్రిక అంటే తిమోతికి హెచ్చరిస్తూ రాసు రాయినది అంటే మనము నిత్య నిత్య జీవితంలో దేవుని కొరకు సాక్షులుగా ఎలాగా ఉండాల దేవుని దేవుని దేవుని కొరకు ఇతరులకు ఏ విధంగా అయితే మనము సాక్షులు నిలబెట్టుకోవాలి మన మన పరిచయం ఏ విధంగా కాపాడుకోవాలి అనవసరమైన విషయాలలో దేనికి చోటు లేక నిదానంగా ఉంటూ కాముగా ఉంటూ దేవుళ్ళు ఎలా గడపాలి అని పౌరు భక్తుడు తిమోతికి రాసిన పత్రిక అన్నమాట ఈ యొక్క అంశం వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ ఈ టాపిక్ వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ తెలుగులో ఎవరైనా చదవాలనుకుంటే చదవండి మూడు నాలుగు ఐదు చదవండి నా ప్రార్థనల ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొని నా కన్ని నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము నిన్ను చూడవలనని రయింబగలు ఆపేక్షించు నీ ఎందున్న నిష్కప్తమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడినై ఆ విశ్వాసము చూడండి పాల్ భక్తుడు మనము మొదటి రెండు వచనాలు చూస్తున్నాము ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎందుకంటే థ్యాంక్స్ జీవి మనం టాపిక్ ఎంచుకున్నాం కాబట్టి అక్కడి నుంచి try but in the from god will send to proclaim the promised life which have in a union with christ jesus 2 timothy my dear son may god the father and the christ jesus our our lord give you grace mercy and peace first two verses nan chador brother delhi brother ఒకటి రెండు అన్నా ఒకటి రెండు క్రీస్తు యేసు జీవమును గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియకుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయునది తండ్రి దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక థ్యాంక్ యూ చూడండి పౌరు భక్తుడు తిమోతికి రాస్తున్నా అంటే ఆ రోజులలో దేవు అంటే దేవుని సువ సువార్త ఏ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దేవుని బిడ్డంటే సాక్షిగా ఎలాగ ఉండవు నీ సాక్ష్యాన్ని ఎలాగా నీ విట్నెస్ ని ఏ విధంగా అయితే కాపాడుకుంటావు దేవుని కొరకు నీ విట్నెస్ ని ఏ విధంగా కాపాడుకుంటావు నీ యొక్క సాక్ష్యం ఈ బ్రదర్ ఈ సిస్టరు దేవుని కుమార్తె కుమారుడు అని ఏ విధంగా నీ సాక్షిని కాపాడుకుంటావు ఆ సాక్ష్యం కోసము ఎంకరేజ్ చేస్తూ తిమతికి రాసినది లేఖ అనమాట ఇది అయితే ఆ లేఖలో నువ్వు దేవుడి కొరకు ఏ విధంగా అయితే సాక్షిగా ఉండాలనుకుంటున్నావు నీ నీకు దేవుడు చేసిన మేలులను ఏ విధంగా అయితే ఏ విధంగా కృతజ్ఞత స్థితిని చెల్లిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఈ అంశం అనమాట థ్యాంక్స్ గివ్ అని చూడండి మనకు కూడా నేను కూడా ఒకప్పుడు వాక్యం చెప్పేవాడిని కాదు ఆన్లైన్ లో అయితే నాకు కూడా ఆశయం లేదు అదే ఆన్లైన్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో బ్రదర్స్ వాళ్ళు మార్నింగ్ చేసుకునే వాళ్ళు తర్వాత అది ఆఫ్టర్నూన్ వచ్చింది తర్వాత అది ఈవినింగ్ వచ్చింది అరే మార్నింగ్ ప్రేర్ అంటుంది కదా అటెండ్ అవుతాము అనేసి అనుకునే వాళ్ళం కానీ మనకు అది ఛాన్స్ అదే మెల్లమెల్లగా మనకు ఛాన్స్ వచ్చింది అయితే చూడండి నేను నాకు మన బ్రదర్స్ మనకి ఏబిపిఎం బ్రదర్స్ నన్ను ఎంకరేజ్మెంట్ చేసి బ్రదర్ నువ్వు కూడా వాక్యం చెప్పండి అని మనం ముందుకు నడిపించడం అంటాడు నేనెప్పుడు ఆన్లైన్ లో చెప్పులేం నాకెప్పుడు చిన్నపిల్లలు వాళ్ళ సండే స్కూల్ చూసుకోవడమే కింగ్స్ టెంపుల్లో ఒక వన్ ఇయర్ వరకు సండే స్కూల్ తీసుకునేవాణ్ణి తర్వాత నేను డిస్కంటిన్యూ చేసేసి నేను కేబిపిఎంలో ముందుకు వెళ్ళిపోయాను అనమాట అయితే చూడండి నాకు ఏ విధంగా దేవుడు ముందుకు నడిపించి ఈ వాక్యం ద్వారా ఎన్నో వాక్యాల ద్వారా నాతో ఫస్ట్ నేను వాక్యం చెప్పింది మన యోగ గ్రంథం మొత్తం మొత్తం మొత్తం నీట్గా క్లియర్ గా చదివేసి అండర్లైన్ చేసుకొని ఏ విధంగా అయితే దేవుడు మనకు యోగు ద్వారా మాట్లాడిండో చూడండి ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా దేవుడు ఇస్తే ఇస్తాడు దేవుడు తీసుకున్నా తీసుకుంటాడు వాక్యంలో ఉన్నాను అయితే చూడండి థ్యాంక్స్ గివ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్స్ గివ్ మనకు ఏ విధంగా బ్రదర్స్ నుంచి సాయం అందిందో దానికి కృతజ్ఞతలు ఎంకరేజ్మెంట్ చూడండి ఒక్కో బ్రదర్ ఇంకొక బ్రదర్ ఎంకరేజ్మెంట్ చేస్తూ సాహసం చేస్తూ ముందుకు నడిపిస్తూ చూడండి ఐ గివ్ థ్యాంక్స్ టు గాడ్ హూమ్ మై సర్వ్ విత్ క్లియర్ కన్సోలెంట్స్ యాజ్ మై As Sester did, I think him, I remember you always in my prayer. It began a prayer for my brothers to hug my friendship. Now I Luis Chachanato in phones related to thefloorION program. Every day during Skype. At every time of prayer in the hanging room, I'm always checking out where I'm thinking. Until it is in morning. ఇప్పుడు తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది ఆగలేదు దేవునికి కృతజ్ఞతలు మన ప్రార్థనలు ఎప్పుడు ఆగో మన ప్రార్థనలకు మంచి జవాబు వచ్చింది మన ప్రార్థనలకు మంచి స్వస్థత వచ్చింది మన ప్రార్థనలకు కొంతమందికి అనారోగ్యం ఉంటే మంచిగా అయిపోయినారు మన ప్రార్థనలకి ఎన్నో అద్భుతాలు జరిగినాయి అదొక సాక్ష్యం నేనే అనమాట నేను ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వర్క్ చేసేవాడిని ఐటీ కంపెనీ అది రోమన్ క్యాథలిక్ వాళ్ళది సో నేను ఆ జాబ్ నుంచి వెళ్ళిపోవాలనుకున్నా నేను తర్వాత బ్రదర్ సిస్టర్ ఈ గ్రూప్ లో క్రియ చేయడం వల్ల నాకు మంచి జాబ్ వచ్చింది ఇప్పుడు నేను ఒకరికి సాయం చేయగలుగుతున్నా దేవుని దేవుని యొక్క కృపను నేను ఒకరికి సాయం చేయగలుగుతున్నా నేను థ్యాంక్ యూ సో మచ్ అయితే చూడండి నాగా వచ్చిన ఐ రిమెంబర్ యూ రిమెంబర్ యూ అంటే పావులు రాసు పావులు రాస్తున్నాడు పావులు తిమతికి రాస్తున్నానమాట నేను నిన్ను గుర్తు చేసుకుంటున్నాను బ్రదర్ నేను నా కళ్ళలో కన్నీళ్ళు కారుస్తూ నేను ప్రార్థన చేస్తున్నా అని హెచ్చరిస్తూ రాస్తున్నాడు అంటే సాక్ష్యం అనేది కాపాడుకోవాలి మనం సాక్ష్యం కాపాడుకోలేకపోతే మనకి ఇంకా అది మనకి ఇంకా ఇన్ని రోజులు కష్టపడింది మనము వేస్ట్ అనమాట ఒక్కరోజు వంద రోజులు కష్టపడి ఒక రోజు సాక్ష్యం పోగుతున్నా వృధా అయితే చూడండి రిమెంబర్ The sincere faith you have, the kind faith that you, a grandmother, Lewis and your mother, Eunice, and also had, I am sure that you have it also. For this reason, I remind you to give, allow the gift, gift that God gave you. So, Paul and Timothy, you are the one that you can give, you can give. You must give your question. ఎందుకంటే ఈ బ్రదర్ ఈ సిస్టర్ ఫలానా ఫలానా చర్చ్ అన్నారు అనుకోండి ఎస్ అక్కడ మంచి ప్రార్థనలు జరుగుతాయి ఎక్కువ మనకు అన్న ఏం చెప్పింది ప్రార్థనలో ఉన్న చర్చను మనం ఎంచుకోవాలి చూడండి నేను ఒక చర్చ్ పేరు చెప్పాను కానీ అది మనకు చాలా పాపులర్ చర్చ్ మన సికింద్రాబాద్ లో అయితే అక్కడ నేను ఒక సిఫి సి అంటే సిఫీ మినిస్టర్ ఒక నేను ఆడిట్ వెళ్ళిన ఆడిట్ వెళ్ళినప్పుడు ఒక అతను వచ్చింది అనమాట అయితే ఆయన ఆ సంఘానికి ట్రెజరర్ అనమాట ట్రెజరర్ అయితే బిల్లు ముప్పై ఐదు నాకు బిల్లు అరవై ఐదు వేలు అంటే డబ్బులు ఇవ్వండి బిల్లు మాతో గొడవ పెడుతున్నమాట చూడండి ఒక సంఘానికి ఆయన పెద్ద ట్రెజరర్ అనమాట అకౌంట్స్ డిపార్ట్స్మెంట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ట్రెజరర్ అంటే ఆయన ఎంత చెప్తే అంత డబ్బులు ఎంత చెప్తే అంత డబ్బులు ఎందుకంటే చర్చ్ పాలిటిక్స్ అనేది చాలా డేంజర్ నేనే చూసిన అనమాట ఆయన ఆ బిల్లు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ వాళ్ళు మేము ఇవ్వకూడదు ఇట్లా దే దేవునికి మేము సాక్ష్యం కోల్పోతాం సార్ మీరు ఇట్లా అడగకూడదు బిల్లు మీరు ఒక పెద్ద చర్చ్కి ట్రెజరర్ మీకు ఎన్నో డబ్బులు ఆ డబ్బులు పేద పిల్లలకు విధురాలకు అట్లా యూజ్ చేసుకోండి అనేసి ఒకసారి చెప్తా ఆయన వినలేదు నాకు ఇవ్వరా మీరు నేను ఇప్పుడే మీకు ఫోన్ చేపిస్తా అనేసి పాస్టర్ తో చేర్పించినాడు ఫోన్ ఇట్లా అడుగుతున్నాడు ఆ చర్చ్ పాస్టర్ కూడా సరే ఇవ్వండి ఏమవుతుంది మీకేమైనా అవుతుందా అనేసి తను కూడా అందులో పాల్గొన్నాడనమాట అయితే మీరు ఎటు పరిస్థితుల్లో కానీ మీరు ఇవ్వకూడదు ఆడిట్ కి ఇబ్బంది అవుతుంది మనము దీనికి సాక్ష్యం ఉండలేకపోతాం మనం దేవుని అంటే పుస్తకాలు అమ్ముతున్నాము సండే స్కూల్ బుక్స్ అమ్ముతున్నాము ఇవన్నీ అది బిల్లు మనం చూపించలేము మీరు ఏదైతే అవుతుందో అదే బిల్ వస్తుంది దీన్ని ఎంతకైతే కొంటున్నారో అయితే అక్కడ అతను సాక్ష్య మంచి పేరు ఉన్న వ్యక్తి మంచి పొజిషన్ ఉన్న వ్యక్తి రెగ్యులర్ గా సండే సండే చర్చికి వెళ్తాడు అతను దేవుని యొక్క సాక్షిని కోల్పోయినాడు అక్కడ ఇది ఈయన ఏమి ఇట్లా చేస్తున్నాడు అనేసి అయితే మేము మేమందరం గొడవ పడ్డం సార్ ఇట్లా చేయకూడదు సార్ నేను తప్పు అంటే మీరు నాకు మీరు నాకు తప్పు చెప్పడం ఏంది నేను ఏం మీకు తెలుసా హాది పెద్ద నాకు తెలుసు నాకు ఇవి తెలుసు గొడవ పెడుతున్నాడు ఆయన ఎంత గొడవ పెట్టుకున్నా మేము ఇవ్వలేమనమాట అయితే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టాలీ అని ఎంట్రీ ఉంటుంది అందులో ఎంట్రీ చేసుకోవాలి థర్టీ అయితే 35,000 ఫైవ్ థౌసండ్ ఎంట్రీ చేసుకున్నాక సరే ఎంట్రీ అయిపోయింది మేము ఇంకా మేము ఏం చేయలేమంటే ఆగు మీకు ఈవినింగ్ మీ పని చేస్తా అనేసి ఆయన ఒక్క బుక్ కూడా తీసుకోలేకుండా మాకు సేల్ కాకుండా పర్లేదు సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనేసి అతను వెళ్ళిపోయింది అనమాట చూడండి ఆయన సాక్ష్య పెద్ద చర్చ్ నుంచి వచ్చిన వ్యక్తి సాక్ష్యాన్ని కోల్పోయినాడు అట్లా చాలా మంది ఉన్నారనమాట చర్చ్ పాలిటిక్స్ లో అలా దేవ దేవుని యొక్క ఇప్పుడు మనకున్న చర్చెస్ లో పక్కనే ఒక రూమ్ ఇచ్చేసి క్యారమ్ బోర్డులు ఆడుకోవడము టై టేబుల్ టెన్నిస్ ఆడుకోవడము చర్చి యొక్క విధంగా వాళ్ళు సాక్ష్యం లేకుండా చేసేసారనమాట చెటమాటలు ఈవినింగ్ రాగానే ఛాయ్లు సిగరెట్లు అక్కడనే తాగుతూ వాళ్ళంతా అక్కడనే ఉంటారనమాట ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే ఈ మరి చర్చి దగ్గర చర్చ్ పైనే అది అయితే ఈ విధంగా ఉంది ఆ చర్చ్ సాక్ష్యం అయితే మనకు మనకు ఉండాల్సిన సాక్ష్యము దేవుళ్ళో దేవుని కొరకు ఏ విధంగా అయితే దేవుని గెలిపించిండో మనం ఒకరోజైనా గెలిపించలేమా ఒక రోజైనా చేయలేమా అనే సంకల్పం మన మనకు అనేది గుర్తు రావాలన్నమాట అయితే చూడండి సాక్ష్యము మనము ఎన్నో సాక్ష్యాలు చెప్తాం మన సా ఇతరులు చెప్పడం వల్లనే సాక్ష్యం మరే దేవుడు దేవుడు బ్రదర్ జీవితంలో ఇంత ఇంత కార్యం చేసినాడు ఇది కార్యం చేసినాడు దేవుడు మంచి దేవుడు దే దేవుల్లో ఒక ఇంకో బ్రదర్ ఇంకో బ్రదర్ సపోర్ట్ చేస్తూ ముందు మన ఏబీపీ మట్ల ముందుకు వచ్చిందనమాట Mm. For this reason, I remind you to keep alive, to give that God gave you when I laid my hands on you. For the Spirit of the God has given us, does not make us time. Instead, the Spirit fill us with power, love and self-control. Children, we have given the power of God. We have given the power of God. అది దేవుని యొక్క గుణగణం లేనట్టే ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతే దేవుని యొక్క గుణగణం లేనట్టే దేవుడు తన స్వరూపంగా మనం తయారు చేసుకున్నాడు ఆది కాలంలో రాయబడింది తన ఈ క్రియేటర్ ఓన్ ఇమేజ్ అని రాయబడింది చూడండి మనకి ఏది లేకపోతే ఈ దేవుని యొక్క గుణం లేకపోతే మనం విషధారణమే ఏది ఒక్క ఒక్కటి లేకపోయినా మనం కష్టమే సాక్షులుగా మనం ఎలాగ ఉండగలం ప్రేమగా ఎలాగ ఉండగలం ఎలాగ ఉండాలి చలో బ్రదర్స్ ఆ బ్రదర్ ఈ బ్రదర్ ఈ సిస్టర్ ఆ సిస్టర్ ఎలాగ ఉండగలం అంత కలిసిమెలిసి ఉండాలి బ్రదర్ ఒకసారి సెవెన్ ఎయిట్ చదవండి ఒకసారి తెలియదు దేవుడు మనకు శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని పెరికితనము గల ఆత్మని ఇయ్యలేదు కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గుర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గుర్చి ఆయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త సువార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండము థ్యాంక్ బ్రదర్ చూడండి ఎంత మంచి పవన్ బక్తుడు ఎంత మంచి లెటర్ రాసు ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం చూడండి సిగ్గుపడదు ఒకప్పుడు నేను సిగ్గుపడ్డా సండే స్కూల్ తీసుకు పిల్లలకు చెప్పాలంటే వాళ్ళు నన్ను అలౌ చేయనిలే చిన్న పిల్లలు టేక్ కేరింగ్ నేను వాక్యం నాకు చెప్పని అవకాశం ఇవ్వలే అందుకే నేను బయటికి వచ్చేసిన నేను ఆ పని ఈ పని అనే స్నాక్స్ కూడా వాడుకున్నాం చిన్నపిల్లలకు నాకు అవకాశం ఇవ్వలే వాళ్ళు నాకు చెప్పనికి పాటలు నేర్పిన గానీ వాక్యాలు నేర్పియనకి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి ఇన్స్టంపుల్లో మేమే చూసుకుంటాము అనేసి మేమే నేర్పిస్తాం ఓన్లీ ఇంగ్లీషే అనేసి వాళ్ళు ఎలా నాయకత్వాలా చేశారు అనమాట చూడండి మనం ఏ విషయంలో సిగ్గుపడద్దు మనకు దేవుడితో అయినాడు మనకు బ్రదర్స్ కూడా ఉన్నారు చెప్పనికి ఏ విషయంలో సిగ్గుపడే సిగ్గు ఆశయం దానికి మనకు అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నిన్ను నడిపిస్తాడు ముంగడికి వాక్యం చెప్పడానికి మనం ఎనకా చూడండి ఇన్ని రోజులు నేను నాకు టైం సరిగ్గా సరిపోలే ఓపెన్ గా చెప్తున్నా నేను నా జాబ్ వచ్చేసి కోంపల్లి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ట్రాఫిక్ ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుండే టూ అవర్స్ అయితే నేను టైం టేబుల్ చూస్తున్నా ఉంటా అరే నా పేరు ఉంది కదా నేను ఏ విధంగా ఎలాగైనా చెప్పాలి ఎందుకంటే టైం టేబుల్ ప్రకారం అందరూ పాటిస్తే మరి నేను కూడా టైం టేబుల్ ప్రకారం వెళ్ళాలి నా పేరు ఉంది కదా అడ్జస్ట్ కాకపోతే నా ప్లేస్ లో ఇంకొకరాని చెప్పొచ్చు ఈరోజు నాది ఉంది నేను ఇదివరకు నేను చెప్పలేదు ఒకేం చెప్పాలంటే లాక్డౌన్ తర్వాతకి మాధురి సిస్టర్ నడిపించిన తర్వాతకి నేను చెప్పలేదు వాక్యం మళ్ళీ ఇప్పుడు చెప్తుంది ఎందుకంటే టైం నేను తీసుకుని ఆ రేజు నేను ఈరోజు వాక్యం చెప్పాలా ఈరోజు నేను త్వరగా ఆఫీస్ నుంచి నాకు పని ఉంది అనేసి త్వరగా నేను నేను ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ నేర్చుకుంటూ ఏమైతే ఏమైతే నేర్చుకున్నానో అవి మీకు పంచుకోవాలని ఆశపడుతున్నా అనమాట చూడండి మనం సిగ్గుపడే అవసరం లేదు ఎటువంటి విషయాలలో సిగ్గుపడే అవసరం లేదు మనం చాలా పెద్ద చేస్తూ ఉంటాయి అన్ని ఇప్పటికీ అవి అన్ని వేస్ట్ అయిపోయినాయి వేస్ట్ అంటే అక్కడ ప్రేమ లేదు ఏమి లేదు ప్రేమ అక్కడ పెద్ద పెద్ద చర్చలలో ఫంక్షన్ చేసుకోవడానికి ప్యారి ప్యారిషాలు ఉంటుంది అనమాట వాళ్ళు తిను తాగుతూ అని చెప్పి పక్కనే చర్చ కూడా వాళ్ళు మర్చిపోతారు అలాంటి సొసైటీలో అలాంటి అలాంటి కల్ అలాంటి అంటే సరౌండింగ్స్ లో వాళ్ళు జీవిస్తున్నారు అనమాట వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి వాళ్ళకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారు బ్రదర్ ఇది కాదు ఇది ఇది చెయ్యాలి బ్రదర్ ఇది తప్పు ఇది రైట్ అని చెప్ప చెప్పాలి అందుకే మనలో మన మన టీమ్ మన థీమ్ కూడా సర్వీస్ టు ద సర్వెన్స్ శబ్దాల చూడండి మనము ఒక దేవల్లో ఉండి పడిపోయిన వ్యక్తికి మనం ఏ విధంగా వాక్యం ఏ విధంగా అందించాలి తనని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి తన తనే కానీ సిస్టర్ని బ్రదర్ని కానీ ఏ విధంగా ముందుకు తీసుకురావాలి మనకు నేర్పించరు మనం మనం మనం మన మనకు అన్న వాళ్ళు నేర్పించరు అదే విధంగా మనం కూడా ఇతర వాళ్ళకు నేర్పించాలి అరే చూడండి ఇంకొక సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నా రీసెంట్ గా నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళినాను మా బాబా కృష్ణనే కానీ తనకి తెలియదు అన్యూడ్ అంటే దేవుడు ఇవన్నీ గుణగాలు లేకపోతే అన్యూడ్ దానికి ఏం తెలియదు చూడండి అక్కడ మాట్లాడుకుంటున్నారు వ్యాక్సిన్ కోసం మాట్లాడుకుంటున్నారు వ్యాక్సిన్ చాలా మంది రెండు మూడు కేసులు అక్కడ జాయిన్ అయినాయి వ్యాక్సిన్ కోసం రైట్ హ్యాండ్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి బ్రెయిన్ రెడ్ అయ్యి చాలా చాలా మంది ఒక ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యారు చూడండి మనకు వాళ్ళు ముందే బయలుపడేది అంటే దేవుడు దేవుడు నువ్వు ఏర్పరచుకోలేదు దేవుడిని దేవుడు అని నేర్పరచుకున్నావు విహాంస వార్త పద్నాలుగు పద్నాలుగులో ఉంటుంది ఒకసారి చదవను కదా విహాంస వార్త హలో ఇంకొచ్చిన ఎన్ని అధ్యాయము వ్యూహాన్సు వార్త పద్నాలుగు పద్నాలుగు సార్ చదవం కదా ఇంకొచ్చినము ఫోర్టీన్త్ ఫోర్టీన్ చాప్టర్ ఫోర్టీన్త్ వర్క్ నామమ్మ మీరు నన్ను భూమి అడిగినను నేను చేతను ఇదేనన్నా ఒక విషయం కదా వ్యూహాన్సు వార్త పదిహేను అధ్యాయము పద పదహార చూడండి మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమీ అడుగుదరు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నీచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించిదిని చూడండి మనకి సాక్ష్యం కావాలి వివాహన్ సువార్త పదిహేను పదహారులో ఉన్నది యూ డి యుడ్ నాట్ చూజ్ మీ ఐ చూజ్ యూ అండ్ అపాయింటెడ్ యూ టు గో అండ్ బేర్ మచ్ ఫ్రూట్ ద కైండ్ ఆఫ్ ద ఫ్రూట్ అండ్ ఇండ్యూర్స్ And so, the Father will give you whatever you ask Him in my name. Then He, what I command you, love one another, children. God! judge me. Jesus, you hear me about us. I have to restore myself again, I have to say that I wasgrateful during my life i'm not sure what I miss. My life didn't exist, కానీ దేవుడు చేసిన అద్భుతాలు మనకు ఒకరి ద్వారా మనకు తెలియబడింది ఇప్పుడు మనకు మనకి ఏం తెలియకపోతే మనం ఇక్కడికి వచ్చే వాళ్ళమే కాదు కేబీట్మెంట్ గ్రూప్ లో వాళ్ళమే కాదు సో నేను ఎక్కడి నుంచి వచ్చిన నేను కూడా చాలా ఒక ఫైవ్ సిక్స్ చర్చెస్ తిరిగి బయట ఇక్కడికి వచ్చినాను అట్లా మనం మన అందరం ఆ విధంగానే వచ్చినాం మనం తెలుసుకోవాలనేది ఏంటంటే సాక్ష్యం అనేది కాపాడుకోవాలి మనం దేవుళ్ళు ఉన్న సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అంటే మనము ఒక సాక్షిగా ఉంటే ఎస్ ఈ బ్రదర్ ఈ బ్రదర్ చెప్పినట్టు ఉండాలి బ్రదర్ ఈ సిస్టర్ చెప్పినట్టు ఉండాలి వాళ్ళు చెప్పింది కరెక్ట్ నిజము వాళ్ళు మనం చెప్పిన సాక్ష్యము వాళ్ళు ఇతరులకు చెప్పుకోవాలి వాళ్ళు కూడా వెళ్ళి ఇతరు ఇతర వ్యక్తి పలానా బ్రదర్ దగ్గర ఈ దేవుడు ఈ కార్యం చేసినాడు అంటే మనము సిగ్గుపడకూడదు సేవ అనేది మనకి ఎన్నో శ్రమలు వస్తాయి దాన్ని అంతా ముందుకు దాట్ వెళ్ళిపోవాలి ఎక్కడ ఆగకూడదు మనం అయితే చూడండి సాక్ష్యం అనే థ్యాంక్స్ గివ్ అయిన ఎంకరేజ్మెంట్ అంటున్నాం నా థీము అందులో మనం ఏ దేవుడు ఇన్ని చేసిన మనకు కరణో కరోనా టైంలో కూడా ఎన్నో ఎంతో విషయంలో మనం దేవుడు కాపాడాడు ఎంత కృతజ్ఞతలు ఉండాలి మనం అది వచ్చినా ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పినాడు అవును మనం అవి అన్ని చేసిన మన మన లైఫ్ లో అవన్నీ జరిగినాయి అనమాట అది అది మన గొప్ప సాక్ష్యం అయితే చూడండి పౌరు పౌర భక్తుడు తిపోతికి హెచ్చరిస్తున్నారన్నమాట మీరు ఎటువంటిది నిశ్చయపడకుండా ఎటువంటి ఎంకరేజ్మెంట్ చేస్తూ మీరు నువ్వు ముందుకి ముందుకి వెళ్ళిపోతుండాలి ఆ టైంలో పౌర భక్తుడు దేవుని టీచింగ్స్ ని అంటే దేవుడి ఫాల్స్ టీచింగ్స్ కాకుండా ట్రూ అంటే ఫాల్స్ టీచింగ్ నుంచి ట్రూ టీచింగ్స్ ఎలాగా కాపాడంటే అబద్ధమైన బోధ నుంచి నిజమైన బోధ నుంచి అంటే నిజమైన బోధ నుంచి వాళ్ళు ఏ విధంగా అబద్ధ బోధ నుంచి వాళ్ళు ఏ విధంగా బయటకు రావాలో హెచ్చరిస్తున్నారనమాట ఎంకరేజ్ చేస్తూ లెటర్ రాస్తున్నారు అనమాట అంటే మీకు ఇందులో ఇవన్నీ ఉంటాయి సఫరింగ్స్ ఉంటాయి మీరు సాక్ష్యాన్ని పోగొకూడదు అంటే మన టైం వృధా చేసుకోకూడదు ప్రతి ఒక్కరు అనవసరంగా అనవసరం విషయమైనా తల దూర్చకూడదు మనం అది మనకు అనవసరం దేవుడు చెప్తుందంటే అలాంటి అలాంటిది చేసుకుంటే మన మన టైం వేస్ట్ నిజంగా నిజంగా టైం వేస్ట్ మనకు అవసరమైన టైం తీసుకొని మనం ఒక సాక్షి ఉండి ఇతరులకు ఏ విధంగా చెప్పాలో మనం ముందుకెళ్తుండాలి అయితే చూడండి ఎనిమిది వచ్చినము మళ్ళా మనం Do not be ashamed them of witnessing of our Lord or ashamed for me. As a prisoner of Christ's sake, instant take your part of suffering for the God and give you the strength to do it. That is why I am the God of God. I am the God of God. I am the God of God of God. ఆ రోజులలో మనకు మనకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మంచి అభివృద్ధి చెందింది కాబట్టి ఆ రోజులలో ఏము కాలినడక పడవ ప్రయాణం ఎంతో కష్టమైన మార్గము ఇప్పుడు చూడండి మనకు టెక్నాలజీ పెరిగింది మనము ఎక్కడికంటే అక్కడికి ఈజీగా ప్రేయర్ మీటింగ్స్ మనం వెళ్ళిపోవచ్చు అంటే దేవుడు దేవుడు పడిన సేమ నువ్వు పడలేవా దేవుడు కలిగిన గుణగాలు నీకు నీకు లేవా అంటే ఏం చెప్తున్నారండి కోల భక్తులు అక్కడ కిమ్మతికి చూడండి దేవుడు ఏ విధంగా అయితే ఎవరైనా ఎవరైనా మనకు హెల్ప్ చేయమంటే ఆ ఎనక వాళ్ళు కింద ముందే ఆలోచిస్తారు కానీ మన మన గ్రూప్ లో ఏమైనా ఎవరికైనా బాగా లేకున్నా ఎవరికైనా ఏమన్నా ఇమ్మీడియట్ గా వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తారనమాట కానీ బయట బైట నాకు తెలుసు నాకైతే ఒక వాళ్ళు చెయ్యరా వీళ్ళకి ఏం హెల్ప్ చేస్తాం వీడు ఓని ఇచ్చనే ఉండనిరా బై ను ఏం గో ప్రయర్ మీటింగ్ అంటే ఆ ఇంట్లో ఏం పోతావ్ నాడు మనం చాయ్ తాగే సిగరెట్ తాగే మనం మణిటికి మన వెళ్ళిపోదాం లేట్ అయిపోయిన టైం ఉన్నా గానీ వాళ్ళు రా వాలారమట రాలేకపోతున్నారు తొమ్మిదవ వచనం హి సేవ్డ్ అస్ అండ్ कॉल्ड अस టు బేస్ ఓన్ पीपल నాట్ బికాజ్ ఆఫ్ వాట్ వి హావ్ డన్ but because of his own purpose and grace he gave us his grace by means of christ jesus before by the beginning of beginning of time but now it has been uh, revealed to us through the coming of our savior christ jesus he has ended the power of death and through the gospel of revealed eternal life మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన తన కృపను బట్టియూ మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను థ్యాంక్ యూ బ్రదర్ చూడండి వాక్యం ఏం సెలవిస్తుందంటే మన క్రియలను బట్టి ఒకరు నిర్ణయిస్తారు మన క్రియలను బట్టి ఒకరు తెలుసుకుంటారు ముఖ్యంగా మనకు కావాల్సింది ప్రార్థన ప్రార్థన లేకపోతే మన జీవితం మనకు ఏం చేయలేం గంట గంట ప్రార్థన అన్న మన అన్న చెప్పుకుంటూనే వస్తున్న గంట రెండు గంటలు ఏ ఏ తోచితే అది ఏ సమయం కలిపితే ఆ సమయము ప్రార్థన ఎక్కువగా ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే ఒక్కసారి ప్రార్థన చే చేస్తే అంత పవరు మనం ఊహించగలుగుతాం ప్రార్థనల ద్వారా సాక్ష్యాల ద్వారా కృతజ్ఞతల ద్వారా మనం ఎన్నో నేర్చుకున్నాం కాబట్టి చూడండి మనము ముఖ్యంగా ప్రార్థన మొదటి తెస్టులోని రాసిన పత్రిక ఐదో ఐదో అధ్యాయాము పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది చూడండి ఒకసారి ఫస్ట్ టెస్టులోని ఎస్ ఫైవ్ టు ఎయిటీన్ రిజాయిస్ ఆల్వేస్ ప్రే వితౌట్ సీజింగ్ గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్స్ ఫర్ దీస్ is the will of god in christ jesus for you telugu lo chadavandi brother ok sari first thessalonians yes. either either adhyayam 15 10 evadunu ellappudunu santoshamuga undudi edategaka prarthana cheyudi prathi visheyam nandalu krutagyata stutulu chellinchudi ilaagu cheyuta yesu christ nandu mi visheyamlo devuni chittamu chudali మనం ప్రార్థన ఏ విధంగా మనం ప్రార్థనలు చేసేటప్పుడు వినుక్కోదు సనుక్కోదు ప్రార్థ ప్రార్థన ఎట్లుండాలా మనస్ఫూర్తిగా ఉండాలి దేవునికి అది దేవునికి అది అందపడాల మన ప్రార్థనలు మనం చేసే ప్రార్థనలు ప్రతి ఒక్కటి దేవుడు విన్నాడు కాబట్టే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అద్భుతాలు అనేది జరిగినాయి కొన్ని అధినయలో కొన్ని కొన్ని సాక్ష్యాలు ఏంటుంటాం దేవుడు మనం ప్రార్థన వల్ల ఇట్లా చేసిన దేవుడు అట్లా చేసిన వాళ్ళు చెప్పుకుంటూ వస్తుంటారన్నమాట మన జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అందరు చెప్ చెప్తుంటారన్నమాట అందుకే మనం ఈ సాక్ష్యాన్ని థ్యాంక్స్ గివింగ్ ని ఎంకరేజ్మెంట్ ఒకరితో ఇంకొకరు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుండాలి కాబట్టి మన కన్ ఏంటంటే దేవు దేవుని యొక్క సాక్ష్యం అనేది మనం పోగో పోగొట్టకూడదు దేవుడి చిన్న ప్రతిదీ ప్రతిదీ అర్థం చేసుకుంటూ థ్యాంక్స్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్ చెప్తూ కృతజ్ఞత చెల్లిస్తూ ముందుకు వెళ్ళాలి మనం నాకు అది లేదు నాకు ఇది లేదని దేవు దేవునికి తెలుసు మనకి ఏం కావాలో ఏముద్దాం మనము సువ సువార్థను ప్రకటించి ఇతరులకు అందిస్తున్నాం మనం అందులో మంచి చేయటం ఇప్పుడు మనం చెప్పే సువార్థలో చాలా మనసులు కలుగుతాయి అంటే కరిగిస్తే నాకు తెలుసు నేను నేను ఒకరి ఒకరికి అడిగిన చూడండి నేను ఒక వీడియో పెట్టినా కేబీపీఎం కేబీపీఎం గ్రూప్ నుంచి ఒక తీసి ఒక చిన్న వీడియో పెట్టిన మనకు అందించిన వాక్యం వాళ్ళ హృదయాలని కలిగినట్టే మీరు బ్రదర్ మీరు రోజు ప్రార్థన చేసుకుంటారా హౌ నైస్ అవునా బ్రదర్ మా దగ్గర లేదే ఒకరికి ప్రేర్ రమ్మంటే ఒక్కరు రావు అవునా బ్రదర్ నేను మీ వాక్యాలు విన్నా నేను నువ్వు ఆన్లైన్ లో పెట్టిన వాక్యాలు విన్నా నేను మీ దగ్గర పవర్ ఉంది బ్రదర్ శక్తి ఉంది దేవుని యొక్క నడిపింపు ఉంది అన్న ఒక బ్రదర్ సాక్ష్యం ఇస్తున్నాడు నేను చెప్పిన అవును బ్రదర్ మీ ఇంట్లో కూడా ప్రేయర్ మీటింగ్ పెట్టుకోండి మీకే తెలుస్తుంది చూడండి వాళ్ళు పేరుకు మటుకు క్రైస్తవులు కానీ వాళ్ళు మద్యం సేవిస్తారు మత్తు ప్రద మత్తు పదార్థాలకు అలవాటు పడ్డరు సండే ఒక రోజే చచ్చిపోతారు మిగతా రోజులంతా మత్తు పదార్థ మత్తు పదార్థాలతో వాళ్ళ జీవితాలు గడిపేస్తారు ఇది కాదు ఇది తప్పు బ్రదర్ మద్యం తప్పు మనం బైబిల్లో ఉందనేసి నేను వాళ్ళకు చూపించిన వాళ్ళకు చెప్పినమాట చూడండి మీరు దేవ్ దేవుని తెలుసుకొని కూడా మీరు ఈ విధంగా ఉంటే సాక్ష్యం పోయింది బ్రదర్ పోగొట్టుకున్నట్టే కదా బ్రదర్ అంటే అవును బ్రదర్ నిజమే పోగొట్టుకున్నాను నేను ఇప్పటి నుంచి నేను అక్కడ దాని జోలికి వెళ్ళాను బ్రదర్ చెప్తున్నాడు అవుతున్నాడు నా ఫ్రెండే అయితే చూడండి సాక్ష్యం అన్నది ఏ విధంగా మనం నిలబెట్టుకోవాలి మన సాక్ష్యం వల్లనే ఇతరుల ఆధారపడి ఉంటుంది అరే మనకు చేసిన మనకు చేసిన దేవుడు మేలులు ఏ విధంగా ఉన్నాయి మనం ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నామో మనం ఏ విధంగా చెప్పు చెప్పగలుగుతున్నాం ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అవును నాకు ఈ దేవుడు ఇది చేస్తున్నాడు మనకు ఎన్నో ఆపద టైంలో దేవుడు మనకు కాపాడినడు మనం సాక్ష్యాన్ని నిలబెడుతున్నాం కృతజ్ఞత స్థుతులు చరిస్తున్నాం మనకు మనకు వచ్చిన దాంట్లో మనం సేవ చేసుకుంటున్నాం ఇది దేవుడు మనకు నడి నడిపింపు ఏ విధంగా ఉంది చూడండి దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం మనం కాబట్టి మనం సాక్ష్యము పోగొట్ పోగొట్టుకూడదు దేవుడి చిన్న వాక్యం దీవించాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి ఎసే వాక్యం దేవం మాట్లాడినందుకు నీకు వందన తండ్రి ప్రభా పౌరు భక్తుడు హెచ్చరిస్తూ రాస్తున్న త్రిమూర్తికి పత్రిక తండ్రి నాయన వేసే నీ యొక్క సాక్ష్యంగా ఉండాలి తండ్రి దేవునికి కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ఒకరితో ఒకరు నాయన వేసే ప్రభా కలిగి ప్రభ ముందుకు వెళ్ళాలి తండ్రి నీ యొక్క సాక్ష్యం కోల్పోతే నాయన ప్రభా మేము ఓడిపోయినట్టయి తండ్రి మిమ్మల్ని గెలిపించలేకపోతున్నాం తండ్రి ప్రభా మనం మా యొక్క ద్వారా మేము ఎన్నో తండ్రి ప్రభా ఎన్నో చర్చలలో తండ్రి ప్రభా ఆయన ఎస్ఐ వాళ్ళు చేసే పనులు చెడుగా ఉన్నాయి తండ్రి ప్రభా ఎస్ఐ వాళ్ళని క్షమించండి ప్రభా ఎస్య వాళ్ళు క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా గొప్ప తండ్రి గొప్ప ఎస్ఐ ప్రభా మరి నన్న ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో తండ్రి ప్రభా సాక్షి బిడ్డలుగా ఉండేటట్టు దీవించి ఆస్వాదించే ప్రభా నా సాక్ష్యం ద్వారా అనేకులు నేను వేసే ప్రభా నీ చెంతకు వచ్చినట్టు సాయం ఎంతో మంది నీ పేరు తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా మారుమారు గ్రామాల్లో ట్రైబల్స్ లో ఉన్నారు తండ్రి మనం మీరు సాయం తెచ్చేయండి ప్రభాయ కానీ ఎంత కష్టం వచ్చినా ఎంత కష్ట ఎంత నష్టం వచ్చినా తండ్రి నీ చెయ్యి విడవకుండా మేము ముందుకు కొనసాగుతూ మాకు సాయం దయచేమని కోరుకుంటున్నాం తని ప్రభా సాక్ష్యాన్ని కాపాడుకోమంటూ కాపాడుకోవాలంటున్నా మాకు సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మాకు నడిపింపు మాకు ఈ యొక్క జ్ఞానం దయచేమని కోరుకుంటున్నాం తని ప్రభా ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ నేను ఎస్సే ప్రభా కుటుంబాల్లో దీవించి ఆస్వాదించండి ప్రభా వాళ్ళ సాక్షిని కాపాడుకో శక్తిని దయచేయమని కోరుకుంటున్నాం తని ప్రభా మేము ఒకరికి ఎగ్జాంపుల్ గా ఉండే సాయం దామని కోరుకుంటున్నాం తని ప్రభా ఎస్ఐ ప్లీజ్ ఎస్సా ఎస్ఐ నీ కొందన స్థులు స్తోత్రం తండ్రి నాయన ప్రభా మరి ఆన్లైన్ లో పాటిస్తున్న ప్రతి ఒక్క ప్రధాన శిష్టం దీవించి ఆస్వాదించండి ప్రభా ఎసీఎం ఎండుగా ఆస్వాదించం ప్రభా మంచి ఆరోగ్యం దయచేమని కోరుకుంటాం తండ్రి ప్రభా మంచి జాబ్ కూడా దయచేయమని ప్రభా ఎంతో మందికి అవసరం ఉన్నది తండ్రి ప్రభా నెస్ఐ మంచి ఆరోగ్యాన్ని దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎసీఎం ఈ యొక్క వాక్యం ద్వారా నాయన ప్రభా మేము నేర్చుకునేది ఏంటంటే ముఖ్యంగా సాక్ష్యము థ్యాంక్స్ గివింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ తండ్రి ప్రభా ఈ మూడింటి కొరకు నీకు వందనాలు తెలుస్తూ ఉన్నాం తండ్రి ప్రభా ఎస్ఏ ప్రభా నీకు వందనాలు ప్రభా మరి మా బ్రదర్స్ ట్రైబల్ సువార్త వెళ్తున్నాయి కదా ప్రభా వారొక్కరొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్తున్నారు తండ్రి ప్రభా వాళ్ళ నీకు వందనాలు ప్రభా క్షేమంగా ఇంటికి వచ్చినట్టు సాయం తెచ్చామని తండ్రి ప్రభా మరి యొక్క వాక్యము యొక్క ప్రార్థన ఇచ్చే కపగిస్తూ ఏసుక్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏస్తు క్రీస్తు ప్రభ తండ్రినికి వందనాలు స్తోత్రములు ఇంతవరకు తండ్రి దేవ నైనా వాక్యంధారా ప్రభావ మీరు మాతో మాట్లాడినారు తండ్రి కాబట్టి సువార్త ప్రకటించే విషయంలో మేము సిగ్గుపడకుండా తండ్రి ధైర్యంగా ప్రభా నైనా నీ ప్రకటించేవారిగా ఎలాంటి నిష్కపటమైన విశ్వాసం కలిగిన వారిగా మీరు సహాయం దయచేయండి ఎల్లప్పుడూ తండ్రి నీలో సంతోషించే వారిగా ప్రభా నీలో మేము ఆనందించే తండ్రి ప్రతి విషయం నందు ప్రభ నీకు కృతజ్ఞతా స్థుతులు తండ్రి లోకానికి మీరు వెలుగన్నారు ప్రభా అలా వెలుగు సంబంధుల వలే తండ్రి మేము నడుచుకునేటకు మీరు దయచేయండి మాలో ఎలాంటి చీకటి ఉన్నా తొలగించండి దేవ ఎలాంటి అపవిత్రత ఉన్నా తండ్రి ఎలాంటి ప్రవర్తన విషయంలో ప్రభ మీకు అంగీకారంగా లేకుండా తండ్రి మేముంటే నాయన మమ్మల్ని క్షమించండి కాబట్టి గొప్ప దేవ నీకు వందనాలు స్తోత్రములు మాకు ప్రతి వరాలన్నీ కృతజ్ఞత స్థుతులు స్థూత కళీ రజ పరిశుద్ర సర్వశిక్ష్మ ప్రభా అధికారానికి వందన తండ్రి కలిగిన దైవానికి వందనని దేవా ప్రభా మరి యొక్క సమయంలో ప్రభావ మరి ప్రార్థన చేస్తున్న తండ్రి మరిన్ని యొక్క ఆత్మకరణం జరిగించండి ప్రభ దేవాస శృతి సుస్థిషలో ప్రార్థన ఆ పాపలను తాకి మురి స్వస్థపరచండి దేవ యొక్క గాడ్ బ్లడర్ ఉన్న ఆ యొక్క స్టోన్స్ అన్ని కూడా ప్రభా ఇం సుకృతు నామంలో ఏసా మీరు ఆత్మకారం చతిగించండి ఆ కుటుంబీకులకు మీరు తోడే ఉండి నడిపించండి ఇప్పుడు ఆ యొక్క కుటుంబం అంతా నీ యొక్క రక్షణకి రావాల్సిందే ప్రభామ వారెంట్ ప్రభావం నీ సన్నిధికి గాల ఆ యొక్క కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత చేత ఇంపండి ప్రభా గిద్దెని బాబో విషయంలో ప్రార్థిస్తుంది గిద్దెని బాబు ఆ యొక్క నెక్ ప్రాబ్లం నుంచి కూడా దయచేంతండి ఎలాంటి సర్జరీస్ కాకుండా ఉండేలాగా సాయపడమని ప్రార్థిస్తున్నా ఆ యొక్క కుటుంబీకులను కూడా ప్రభావ నీ కురుపలు జ్ఞాపకం చేసుకోండి తనకున్న ఆ యొక్క ముగ్గురు కొడుకుల భవిష్యత్తుని మీరు తీయించండి ఆలోచన చేస్తాను ఇంపండి ప్రభావ మరి వారికి కావాల్సిన అవసరం మీరు తీర్చని యొక్క కుటుంబం కూడా ప్రభావ బలంగా చేయని ముందుకు నడిపించని ప్రభా ఆ తోడై ఉండండి ప్రభా మరి ప్రేమిల అమ్మగారుల విషయంలో ప్రార్థింపండి తన గర్భ లో యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి వడేలా దయచేయమని ప్రార్థిస్తాను తని మరి ఏ ప్రాబ్లం ఉందో ప్రభా మరి కరెక్ట్గా అయితే తెలియదు తండ్రి ఆ యొక్క ప్రాబ్లం నుంచి వడేలా దయచేది తండ్రి ఆ కృపను మీరు జ్ఞాపకం చేసుకుని తని ఆ యొక్క శాంతి సవరణ దయచండి వాళ్ళ కొడుకును కూడా మీరు మార్చండి ప్రభా వారి కొడుకు కూడా ప్రభా నీ యొక్క రక్షణకి వచ్చేటప్పుడు సహాయం గురించి మని ప్రార్థిస్తామే నీకే స్తోత్రం నీకే ఉన్నది తల్లి దేవ వెంకట మత్స్థ విషయంలో ప్రార్థన ఆ యొక్క చేతులకు కాలకు ఆయన వాపుల నుంచి వీడల దాన్ని మన రిపోర్ట్స్ అయితే అన్ని నార్మల్ని ప్రభావ అయినా కన్నా బిడ్డకి వాపులు తగ్గట్లేదు మరి ఆ వాపు నుంచి వీళ్ళ దాయిచ్చని ప్రార్థింది తండ్రి దేవ అయితే ప్రతి రోగం ప్రయాణం కూడా ప్రభావం గొప్ప విజయం ఇచ్చిన తల్లి మరి యొక్క కుటుంబంలో ప్రభాత్ అనుకున్న ఆ బాధ వేదన దుఃఖం నుంచి వీడల దాయించండి ప్రభావం శాంతి సంబంధం దాయించండి వాళ్ళ భర్త త్రాగుడు బెస నుంచి విడేలా దండి తండీ వాళ్ళ భర్తకుడు ప్రభావ మారు మనిషి పొందేలా రక్షణకి రావాలి తండ్రి ఆ కుటుంబం సత్యని గ్రహించాలి ప్రభా కాబట్టి ప్రభా వాళ్ళతో మీరు దర్శించి మాట్లాడమని ప్రార్థన నీకే స్తోత్రం నీకే అన్న తల్లి యేసు ప్రభా ప్రేమిల సిస్టర్ విషయంలో ప్రార్థ్యం తండ్రి ఆ యొక్క సిస్టర్ కి గొంతుల గడ్డ ఆ యొక్క గడ్డ నుంచి సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం దండి ఆ యొక్క కుటుంబీకులను యొక్క రక్షణ ప్రణాళికలను నిలబెట్టండి ప్రభా అనుకున్న ప్రతి ఆసుపత్రి మీద తీర్చని ప్రభావ ఆ యొక్క కుటుంబం సాక్షణ నిలబడేలాగా ప్రభావ వాళ్ళతో మీరు దర్శించి మాట్లాడమని ప్రార్థన అగ్ని గో పాప విషయంలో ప్రార్థన ఆ చిన్న పాపకున్న ఫిట్స్ నుంచి ప్రభా ఆ నారల బలహీనత నుంచి విడుదల దయచింది తండ్రి చిన్న పాప ప్రతి నారలో ప్రతి ఒక్క యొక్క జీవం ని కుమ్మరించి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచిన ప్రభా తల్లిదండ్రులకున్న బాధ నుంచి విడుదల దయచింది తండ్రి తల్లిదండ్రులు కూడా ప్రభావ వాళ్ళని కూడా ప్రభా ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబం అంతా రక్షణకి ప్రభా మీరే సాయం చేసి ముందుకు నడిపించమని ప్రార్థన సుందర్రావు బ్రదర్ విషయంలో ప్రార్థమతని ఆ యొక్క లీవర్ సమస్య నుంచి ప్రభా లీవ సమస్య నుంచి బాధపడుతున్నారు ప్రభా మరి ఏ ప్రాబ్లం ప్రభా ఆ యొక్క లీవర్ లో ఆ నుంచి కూడా ప్రభా విడుదల దండి ఆ యొక్క లీవర్స్నే కానీ ప్రభా లంగ్స్ ని కానీ ప్రతి ఆవలన్నీ తాకి ముట్టి స్వస్థపరచండి ఆ కుటుంబిక్లో అందరు కూడా ప్రభా తన ద్వారా ఎంతో బాధపడుతున్న ప్రభా ఆ బాధ నుంచి కూడా దండి ఆ యొక్క రావాల్సిందే ప్రభా వారి తొమ్మిది దర్శించని మాట్లాడింది ప్రభా ప్రతి ఆ వలయంలోని యొక్క జీవం ని కుమ్మరించండి ప్రభా తెని ముందుకు నడిపించండి కుటుంబంతో ప్రభా నీ యొక్క వచ్చేలాగా ప్రభా వారి తొమ్మిది దర్శించి మాట్లాడమని ప్రాదేశం కార్యక్రమండి ప్రభా రేణు కసిష్ట విషయంలో ప్రాదేశం తల్లి చక్కగా ఆకలి అరుగుదలని దయచని ప్రభా ఆ బిడ్డకి ప్రాణం పోసిన దిగుడు ప్రభాని వందనాలు దేవానీసీఆ తన ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళ దయచండి భార్య భర్తల శాంతి సమలం దయచని ప్రభా మర మోజ్ బ్రదర్ని గుడి ప్రభాని కృపలు జ్ఞాపకం చేసుకోండి తనకు యాక్సిడెంట్ నుంచి వెళ్ళాలి దయచండి ప్రభా ప్రతి ఆవులను తాకిముటి స్వస్థపరచండి భార్య భర్తల శాంతి సమర ఐక్యత దయచండి ప్రభా ఆ కుటుంబంలో ప్రభా మన్ లేదు ప్రభా యొక్క కుటుంబంలో మన్ శాంతి వరకు అనుగ్రహించండి ఆ యొక్క కుటుంబం అంతా కూడా ప్రభా అబద్ధమైన బోధించి ఈ యొక్క సత్యని గ్రహించేలాగా ప్రభా దర్శించి మాట్లాడని ప్రభా మోజస్ బ్రదర్ వారి వారితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిష్టం తండండి మరి రేణుక శిష్టని మనం జనం దాన్ని అభిషేకించండి నిత్యంలో నడిపించని నీకే స్తోత్రం నీకే వదనాలు నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రం లేదండి దేవాయశి దేవి శిష్ట విషయం ప్రార్థ్యం తండ్రి దేవి శిష్ట తాకండి ముట్టని స్వస్థపరచండి తనకి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచని ప్రభావ ఎలాంటి ఆపరేషన్స్ జరగకుండా ప్రభా ఆ బిడ్డకి అన్ని ప్రభా నీవే వయసులో కాబట్టి ప్రభా ప్రతి దాంట్లో బిడ్డకి గొప్ప విజయం అనుగ్రహించని వాళ్ళ భర్తని మీరు మార్చివని ప్రభా తనకున్న అనుమానం రోగాన్ని చూడేలా దయచిందండి దివాయిచే మరి భార్య పట్ల ప్రభా ప్రేమ కలిగి నడుచుకోవాలా సమాధానం కలిగి నడుచుకోవాలా వరిద్దరి మధ్య శాంతి సమానం ఐక్యత దయచని ప్రభావ పిల్లల భవిష్యత్తుని దీవించండి ఆశించి తను ఇంపని ప్రభా ఆ బిడని సన్నిధికి నడిపించమని ప్రార్థ్యం ఏసీయా సరిత శిస్టర్ విషయంలో ప్రార్థన ప్రభావం బ్లడ్ క్యాన్సర్ ని చూడాలని దయచని ప్రభావం బ్లడ్ క్యాన్సర్ ఏ చూకృ నామంలో క్యాన్సర్ అయిపోయిన ఒక కామన్ ఏ చూకృతి నామంలో దేవా ఏచు ప్రభావ ఆ బిడ్డకి ప్రభావ ప్రతి ఆవేళలో నొక్క జీవనని కుమ్మరించండి ఆ బిడ్డకు స్వస్థత ఆరోగ్యాన్ని దయచని ప్రభావ ఆ చేసిన ప్రతి తప్పులన్నీ క్షమించి వేచు ప్రభావ నీ యొక్క రక్షణకి నడిపించుకోమని ప్రార్థన తండ్రి నీకే వందనలు తండ్రి కృతజ్ఞతలు తండ్రి దేవా ఏసీయా మళ్ళీ ఆ యొక్క చిన్న పాప లక్కే విషయంలో ప్రార్థన ఆ చిన్న పాపకి కాల్కి ఎలాంటి బోన్స్ పెరగకుండా ప్రభా మరి అన్ని నార్మల్ లో ఉండుటకు సాయం అనుగ్రహించండి ప్రభావ ఆ యొక్క కుటుంబంలో ప్రభావ ఈ యొక్క కుటుంబం ఆ చిన్న పాప వచ్చిన ఎంతమంది అయితే ప్రభావ బాధ బాధతో ఉన్నారు ప్రభా వారి బాధల నుంచి విడలే దండి ఆ కుటుంబానికి సమాధానం దండి సంతోషం అనుగ్రహించండి ఆ పాప ప్రభా సంతోషంగా స్తుంచి ఆరాధించుటకు ప్రభా నీ సన్నిధికి వచ్చేలాగా ప్రభా చిన్నతనం నుంచే ప్రభా నీవే జీవంలో దేవడం తెలుసుకొని ఆ బిడ ప్రభీ సమృద్ధికి వచ్చినలాగా ప్రభా బిడతో దర్శించి మాట్లాడండి ప్రభ మరి శివదాస్ విషయంలో ప్రార్థు ప్రభా యొక్క బ్రదర్ కి ఉన్న యొక్క క్యాన్సర్ నుంచి వీడల దభా ఆ యొక్క బ్లడ్ క్యాన్సర్ ఏనామంలో క్యాన్సల్ అయిపోనుగా గవర్నమెంట్ దేవచ్చు ప్రభా ఆ యొక్క బ్రదర్ ని తాకింబుట్టి శ్వాసపరచని ప్రతి ఆవిడ జీవం నిక్కుమరించి ఆ రక్తంలో ఉన్న చెడ్డ దిగుడు ప్రభా క్యాన్సల్ చేసి ప్రభా మరి తనకి ప్రభా ఆ యొక్క బ్లడ్ ని ప్యూరిఫై చేయమని ప్రార్థిస్తున్నాం మీస్ అయ్యా సాయం చేయండి ముందుకు నడిపించండి ప్రభా ఆ కుటుంబం కూడా రక్షణకి రావాలా ప్రభా సాక్ష్యంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం మీసయ్యా నీకే స్తోతం నీకే ఉన్నది తండ్రి దేవాహంసిక పాప విషయం ప్రార్థిస్తున్నాము చిన్నతనం నుంచే హై షుగర్ నుంచి ఆ బిడ్డ బాధ పడుతున్నాగా అది నార్మల్ స్టేజ్ ఒకటి సాయం అనుగ్రహించండి కుటుంబం అంతా రక్షణకి రావాలా తల్లిదండ్రులకు సమాధానం పరిచింది ప్రభ వాళ్ళు విశ్వాసంలోకి వచ్చేలాగా ప్రభా వారిని సన్నిధికి గాలం ఇచ్చుకునేలా కరమని ప్రార్థన నీవే జీవం గల దేవడం అని ప్రభా ప్రతిదీ ప్రభా నీ వలన సమస్తం సాధ్యమైన గ్రహించుటకు ప్రభా వారితో మీరు దర్శించి మాట్లాడిన ప్రభా చిన్న పాప విషయంలో మీరు చెరిగించి ప్రభావ ఆ యొక్క సాక్షి నిలబెట్టుకుని నీ యొక్క రక్షణలోకి వచ్చేలాగా సాయపడమని ప్రార్థన చేయ దేవన నాకేశ్వరరావు బ్రదర్ ఇచ్చిన ప్రార్థన లంగ్స్ ప్రాబ్లం నుంచి ఆ కిడ్నీ ప్రాబ్లం నుంచి ప్రభా ఆ యూరిన్ లో ప్రతి ప్రాబ్లం నుంచి కూడా దయచింది తండ్రి ప్రతి ఆలయం తాకండి ముట్టంచి వస్త్రపరచండి దేవ ఎక్కడెక్కడైతే తన బాడీలో అయితే చీకటి తన ముందు ప్రభ ఆ చీకటిని చుక్క గద్దించి కొట్టి వేసే ఆ యొక్క ప్రతి ఒక్క పాఠాల ప్రభ వెలుగు చేత నింపమని ప్రార్థిస్తుంటండి తనకి బాగు చేయని ప్రభ నిలబెట్టని ప్రభ వాళ్ళు కూడా రక్షణకి సహాయం అనుగ్రహించండి ప్రభ వేసి అనేకేస్తూ అవుతున్నాము నీకేమన్నా తల్లి దేవ దిలీ బ్రదర్ విషయం ప్రార్థిస్తుంటండి దిలీప్ బ్రదర్ని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకునే తల్లి తనకున్న ప్రతి సమస్య నుంచి ఉండేలా దాయించిన ప్రభా ముఖ్యంగా ప్రభా యొక్క సేవలో వాడబడుటకు ప్రభా ఇంకా యొక్క పరిశుద్ధాత్మం చేత అభిషేకించండి నీ చేత నింపండి యొక్క భాష వరాల చేత నింపండి ప్రభా దేవాయ ప్రభ ఎక్కడికి వెళ్ళిన గొప్ప విజయం బ్రదర్ కి అనుగ్రహించమని ప్రార్థించడం చక్కటి జాబ్ అనుగ్రహించని ప్రభావ మీ ఆత్మకారం జరిగించి సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థించడం తల్లి తన భార్యను తన పిల్లల్ని నీ కృపలో జ్ఞాపకం పిల్లల భవిష్యత్తు ఏమి దీవించండి అర్చించే నింపండి ప్రభా పెద్దాక ప్రభా నీ నీతిని సత్యని ప్రకటన చేసే బిడ్డలుగా తయారు చేసుకోమని ప్రార్థిస్తూ వేసయ్యా ఆ కుటుంబం చుట్టుకుడు యొక్క రక్షణ కవచం వేసి పెట్టండి ఆ యొక్క కుటుంబం ద్వారా ప్రభా గొప్ప సాక్షిని నిలబెట్టమని ప్రార్థిస్తూ వేసుకృష్ణనామం అడుగుచున్నాం తండ్రి అదే రీతిగా తండ్రి మరి ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభావ వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ లోకంలో ప్రభా ఎక్కడ చూసిన ప్రభావ రకరకాల రోగాల చేత మంది పీడింపబడుతున్నారు తండ్రి రకరకాల క్యాన్సర్ చేత కూడా ప్రభా దేవాయసు ప్రభా రకరకాల స్కింది జస్ నుంచి క్యాన్సర్ నుంచి ప్రభావ అనేక వ్యాధుల చేత ప్రభ ఎంతో మంది బాధపడుతున్న ప్రభావ బ్రెయిన్ చూమా నుంచి ప్రభావం లేనిపోని రోగాల నుంచి ప్రభావ ఎంతో మంది బాధ వేదన దుఃఖం చేస్తున్న ప్రభావ వరనంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభావ వారంతా ఆకండి ముట్టని శస్థపరచండి వారి కుటుంబంలో శాంతి సమానమైక్యత దండి వారినంతా కూడా ప్రభావ నీ సరిధికి నడిపించమని ప్రార్థిస్తుండండి దేవాయశు ప్రభావ ప్రతి కుటుంబంలలో కూడా ప్రభావ మీరు దర్శించండి మాట్లాడిన ప్రభావ అన్యులంతా కూడా ప్రభా రక్షణకి రావాల్సింది ప్రభా ఏ ఆత్మ కూడా నశించుకోవడానికి వెళ్ళదు ప్రభా మరి చక్రవర్తి బ్రదర్ వాళ్ళ టీం మెంబర్స్ అందరు కూడా మరి ట్రైబల్ ఏరియాస్ వాత ప్రకటన చేయడానికి వెళ్ళారు ప్రభా మీ తోడై నడిపించండి ప్రభా బ్రదర్స్ ఎంతమంది అయితే వెళ్ళినారు వారిని కృపలో జ్ఞాపకం చేసుకుంటండి వాళ్ళ చుట్టుని యొక్క దూతల్ని కాపుదలగా దయచని ప్రభాన్ని యొక్క అగ్నిస్థాభాన్ని దించండి మార్నింగ్ గా వస్తే ప్రభాని యొక్క మేఘస్థాన్ని దించండి ప్రభావ వారి కుటుంబ కులం మీ తోడై నడిపించండి ఇంటి చుట్టుని యొక్క రక్షణ కవచం వేసి పెట్టండి ప్రతి బ్రదర్స్ ఆ యొక్క కుటుంబీకులకు మీ తోడైండి ప్రభా ఆ యొక్క కుటుంబంలో శాంతి సంబంధం ఐక్యత చేత నింపండి ప్రభా ఇంటి చుట్టూ యొక్క బ్లస్ ఫ్రెండ్ సింగ్ వాళ్ళు వేసి పెట్టండి ప్రభా మరి ప్రతి వారిని దీవించాలి ఆర్చించేత నీం పండి ప్రభా మరి నీ యొక్క రాకడికి ప్రతిబిడన్ సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుందండి అవు మన ప్రభువైన కృప తనితరము సమాధానము నడిపెంపు ఆదరణ సహాయము సహకారం మనందరికి ఎవరి గురించి అయితే ప్రార్థించినమో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరికీ మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించను కాక ఆమె అది ఏమంటారు కాలు కాల్ రావడం వల్ల తొందరగా జాయిన్ అవ్వలేదు అందుకనే ప్రాబ్లం వచ్చింది ఓకేలే బ్రదర్ పర్మనెంట్ అయిపోతుంది టేబుల్ చూసుకోండి ఫాలో కండి Okay brother thank you